ప్రకృతి నీకు సహాయకారిగా ఇప్పుడు ప్రకృతి అంతా నీకు సహకార కారణాన్ని సహకార ధర్మాన్ని అదే నీకు చూపిస్తోంది దారి కాబట్టి ఆ ఈశ్వర దర్శనాన్ని పొందగానే నీకు అంతర్ముఖ ప్రయాణం ప్రారంభమైంది హృదయ స్థానంలో ఈశ్వరుని దర్శించాం ఇంకా అప్పుడు మళ్ళా కిందకి దిగి రావు ఇక మళ్ళా మూలాధారానికి రావాలి వ్యవహారం క్రియాశక్తిని పూ కార్యక్రమాలు చేయాలి అంత పెద్ద కార్యక్రమాలు చేయాలి ఎంత పెద్ద కార్యక్రమాలు చేయాలి దేశం అంతా పర్యటించాలి ఇట్లాంటి పెద్ద పెద్ద విశేషాలు ఎంతో కాబట్టి కనీసం ఎక్కడికన్నా రావాలి అంతర్ముఖం ఎక్కడి నుంచి ప్రారంభమైంది అనాహత చక్రస్థానం నుంచి అంతర్ముఖం ప్రారంభమవుతుంది కాబట్టి చక్రస్థాన నిర్ణయం దేనికి చెప్పారు పండగూర్తుగా చెప్పారు అంటే వాస్తవానికి అక్కడ ఉందని కాదు అంత అయినా కారణ శరీరాలు అంతా దాటాని కోసమని ఇంకొక సూత్రం ఉండాలా వద్ద కాబట్టి ఆ సూత్రం అందించే ప్రయత్నంగా చెప్పారు అంతేగా నిజంగా అక్కడ ఏదో ఉందనుకునేది అక్కడే ఉండదు అదే ఇంకా ఊహ చేత భ్రాంతి కలుగుతుంది వాళ్ళ దాంట్లో పడిపోకూడదు అదేంట భ్రాంతిలో నుంచి బయటపడడానికి పెళ్లి చేసుకోండి బాగుపడి ఏమయ్యా అటాకే ఉండదు ఇది కూడా చక్ర విధానాన్ని ఎందుకు ప్రవేశపెట్టారు భ్రాంతి రహిత పద్ధతిగా అవడానికి కానీ ఏమైపోతావు అదే సజ్జం ఎక్కడన్నా నిత్యన సజ్యం నుంచి పైకి వెళ్ళడానికి అది ఒక అవకాశం మార్గం సూత్రం అలాగే సదా నీకు అందులో గుర్తుండాలని మెళ్ళ మంగళసూత్రం వేశారు అవునా కదా మేము ఎవరు ఈశ్వరి జగదీశ్వరి భువనేశ్వరి అది నీ స్థానం భువనేశ్వరి ఎక్కడ ఉంది భూమాస్థానంలో ఉంది అది భువనేశ్వరి పీఠం త్రిలోకవంజ త్రిలోకవంజట ఆ మరి దాని ప్రతిరూపంగా నేను ఆవహింపజేసి నీకు ఆ స్థితి కలిగింపజేసి గృహస్థాశ్రమంలో ప్రవేశింపజేసాడు మనం ఆ స్థితి నిలుకొన్నాం నిలుపుకున్నాం ఏది అసలు స్మరణే రావడం లేదే అవునా అంతసేపు బీరకాయ వాంకాయ ఏముంటుందన్ను ఎదకాలం వద్ద ఎందుకు వచ్చాము గృహస్థాశ్రమ కదా భ్రాంతిరహిత పద్ధతి ఏ మిథ్యా జగత్ అవునా బ్రహ్మ సత్యం మిథ్యా అని అంతర్ముఖ నిర్ణయాన్ని ఎవడైతే కలిగి ఉన్నాడో నువ్వు వాడిసేది ఇప్పుడు బహిర్ముఖంలో ఏం చేస్తావు వెళ్ళావాడు ఏమన్నా ఇంకెక్కడన్నా నిరూపించుకుంటాడో తనున్నానని తనను తాను పోగొట్టుకునే పనిలో ఉన్నాడు అన్నింటికంటే పెద్ద పని ఏమిటి తనను తాను పోగొట్టుకున్నాడు ఆ పనిలో కూడా ఎంతసేపు నువ్వు చిన్న పని నుంచి ఏం నిన్ను నిరూపించుకోవాలి అంటాడు ఏమిటి నిరూపించుకునేది నిరూపణ అరే నామరూపాలు లేవని రోజు చెప్పడమే నిరూపణమంటే అందులో కూడా రహస్యం అదే నిరూపణ అంటే అర్థం ఏంటి రూపం లేనిదని నామరూపాలకు అతీతంగా ఉండమని బట్టే ఏటో చిన్న ప్రపంచాన్ని నిరూపించుకోవాలి రా అక్కడ ఏమైపోయావు బాహ్యార్థంలో స్వీకరిస్తే వాచ్యార్థంలో స్వీకరిస్తే ఏమిటో వచ్చేసినాయి అక్కడ అది ఏ నిరూపించుకోవాలో వాడికి తెలియదు ఇది చెప్పేవాడికి తెలియదు అలాగే అంటే అంతర్ముఖ పరిజ్ఞానం అంటే ఓహో మామరూప అతీతం వ్యోమాతీతం వ్యంజనాతీతం ఇట్లా అతీత లక్షణాన్ని అందుకోమని అర్థం ఈ పద్ధతిని ఆశ్రయించి అంతర్ముఖ ప్రయాణాన్ని పూర్తి చేస్తేనే జన్మ సాఫల్యం అప్పుడే ఈ జన్మలోనే ముక్తిని సాధించగలుగుతావు జీవ శరీరంలో ఉండి ముక్తుడయ్యాడు వేదాంత పంచదశి యొక్క లక్ష్యం ఇది కాదు అనకా ఎన్ని రకాలుగా చెప్పాడు ఒకటి చెప్తే దానికి ఆక్షేపణ ఒకటి చెప్తాడు మళ్ళీ ఆక్షేపణని తానే తొలగిస్తాడు కాబట్టి అది ఎంత క్రమమైన శాస్త్రం అదంతా అధ్యయనం చేస్తే ఏమనిపించింది అప్పుడు నన్ను నేనే చూసుకుంటున్నాను ఇందులో శాస్త్రం దర్పణ సమానం మమ్మల్ని అందరినీ ఆ శాస్త్రాలు ఎందుకు చదవమన్నాం ఎందుకు రోజు వాట్సాప్లో చదువుకోమన్నాం ఆ గ్రూపులు ఎందుకు పెట్టారు మిమ్మల్ని మీరు దర్శించుకోవాలి ఆ శాస్త్రంలో ఆహా ఈ వాక్యాన్ని నేను ఎంతవరకు సరిపోతున్నాను నా అనుభూతి నిర్ణయం సరిపోయింది సానుభవ ప్రమాణంలో ఎంత దూరం కాబట్టి శాస్త్రం నీకు దర్పణం అంటే ప్రతిరోజు మీరు నేను అట్లా చూసుకుంటాను అన్న ఓ ఈ వాక్యం ఇవాళ ఈశ్వరప్రసాదం కావచ్చు ఇది నేను సరిపోతున్నానా ఇట్లా ఉన్నానా నేను అధిగమించి ఉన్నానా ఇది లేకుండా పోయానా అని ప్రశ్నలు రావాలి నేను అంటే చూసుకోవడం వచ్చినప్పుడు ఏమైంది అది అర్పణం ఉపయోగపడిందిగా ఏ శాస్త్రం నిరుపయోగం ఏం కాదు అవన్నీ కూడా ఏమిటవి శాస్త్రం ప్రతివి కావాలి బ్రహ్మమని నిరూపించేటటువంటి శాస్త్రం కాబట్టి వాటిని ఆశ్రయించి నేను దర్శించి నిన్ను నువ్వు పోగొట్టుకునే పనిలో వాటి సహాయకారిగా స్వీకరించి సద్గురు కృప తనను తాను లేకుండా చేస్తాయి ఈ మార్గంలో మా అభిప్రాయం జై బాబాత్వం నువ్వు ఆత్మస్వరూపుడుగా అయ్యా నీ గురించి చెప్తేనే తత్వం తత్ తత్వము తత్వం నీ లేదా తత్తు ల్న లానా కాకాడి.